కళ్ళప్రపుణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు అనేటువంటి పుస్తకంలో మొదటి చాప్టర్ ఐదు తరాలు ఐదు తరాలు చూసిన దాన్ని కనుక సంఘంలో సాంప్రదాయాలలో మనుష్యులు మతాలలో విజ్ఞాన వినోదాలలో సంస్కృతి సభ్యతలలో ముఖ్యంగా స్త్రీలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు నేనెరిగినవి విన్నవి చూసినవి వ్రాయాలనిపించింది ఇవి చాలా వరకు నా జీవిత అనుభవాలే నా మూడవ ఏట నుంచి అన్ని కళ్ళక్కట్టినట్లు జ్ఞాపకం ఉన్నాయి పంతొమ్మిది సంవత్సరం అమ్మమ్మల నాయనమ్మల రోజులు మధ్యతరగతి కుటుంబాల జీవితాలు చీకు చింత లేని ప్రశాంతమైన రోజులవి సంతృప్తితో కూడుకున్న అమాయకపుటానంద జీవితాలు క్రమజీవితాలు శ్రమజీవితాలు కూడా అయినా ఆ శ్రమ ఏ లోను కనబడేది కాదు ఒక తరం నిండుకుంటున్న రోజులవి మా ముసలొళ్ళకి చెప్పలేనంత మడి ఆచారం రోజుకీ పది స్నానాలు చేసేవారు పుని కానివారు తెల్లబట్టలే కట్టుకునేవారు రవికలు వేసుకునేవారు కాదు ఎక్కడో బహుకొద్ది తప్ప మా ఊరికి కుళాయిలు ఇంకా రానప్పుడు కావటి బ్రాహ్మలు నీళ్లు తెచ్చిపోసేవారు మంచినీళ్ల నూతులున్నవారు మడిగా నీళ్లు తోడుకునేవారు చేదలతో మా అమ్మ ఊరైన పిఠాపురంలో మా ముసలమ్మలు పాదగయ్య నుంచి మంచినీళ్లు తెస్తుంటే నేను వారితో కలిసి లక్కపెడతలో నీళ్లు తెచ్చేదాన్ని ద్రోణరాజువారి నూతి నుంచి కూడా అలాగే తెచ్చేవారు ఆ నీళ్లు చాలా ఆరోగ్యకరమైనవి అనేవారు కుళాయి పూసిన కళాయి పూసిన ఇత్తడి గిన్నెల్లో సత్తు గిన్నెల్లో వంటలు చేసేవారు ఆ రోజుల్లో మా ఇంట్లో ఉల్లిపాయలు ఉపయోగించేవారు కారు విస్తళ్లలోనూ అరిటాకుల్లోనూ తామరాకుల్లోనూ భోజనాలు మగవారు పిల్లలు వెండి కంచాలలో కంచు కంచాలలో తినేవారు చాలా వరకు కట్టెల పొయ్యి మీదే వంటలు చేసేవారు ఆనాటి ఆడవాళ్లు ఆ పొగలో బాధపడుతూ ఎలా ఉండేవారో పెళ్లిళ్లల్లో గాడిపోయ్యి అనగా ఒకటిన్నర అడుగుల వెడల్పు నాలుగైదు అడుగుల పొడుగు ఇంటి వెనకాల త్రవ్వి అందులో కట్టలు పెట్టి నిప్పు చేసి పెద్ద పెద్ద గిన్నెలలో వండేవారు నెమ్మదిగా కుంపట్లు అమల్లోకి వచ్చాయి పాలు మాత్రం కుండలో కాసేవారు స్తంభానికి దాళ్లు కట్టి పొడుగాటి కవ్వంతో నిలబడి మజ్జం మజ్జిగ చిలికి వెన తీసేవారు కూడా కుండల్లోనే వాసిని కట్టి నిలవుంచేవారు ఆ తర్వాత జాడీలు వచ్చాయి కిరసనాయిల్ పోసిన కోడిగుడ్డు లాంపులు లాంతర్లు వాడేవారు పెళ్లిళ్లలోనూ జాతర్లు ఉత్సవాలలోనూ గ్యాస్ లైట్లు కాగడాలు వాడేవారు ఈ తరం అలంకరణలు కూడా చిత్రంగా ఉండేవి నేను ప్రత్యక్షంగా చూడకపోయినా ఫోటోలు చూసి తెలుసుకున్నాను ఈ ఫోటోలు తీయడం ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ నా తాతల్ని అమ్మమ్మ నాయనమ్మల పునిస్త్రీతనాన్ని అందులోనే చూశాను మా అమ్మమ్మ వింజమూరి జమీందారులా ఆడబడుచు కాళ్ల కడియాలు పాంజా మురుగులు మురడీ గొలుసులు వంకీలు దండకడియాలు మెళ్ళో మంగళసూత్రాలు పలకసర్లు డౌరుగళ్ళి జిగిని కంటె కాసుల పేరు చంద్రహారాలు నడుముకి మువ్వల వంకీ వడ్డాణము ముక్కుకి ఓ పక్క ముక్కుపుడక ఓ పక్క బేసరి ముక్కు చివర అడబాసు చేతినిండా గాజులతో నడిచి వస్తుంటే గల్లు గల్లు మని చప్పుడయ్యేదట ఇవి కాక కొప్పు పెట్టుకుని కొప్పుగొలుసులు పెద్ద దుద్దులు చెంపస్వరాలు పెట్టుకునేదట బసేన అలాగే అలంకరణ ఇష్టం అయి ఉంటుంది ఆవిడికి మా మేనత్తా నాన్నగార్ల చిన్ననాటి ఫోటోలు చూసి నవ్వేవాళ్ళం మా మేనత్త తలకి పాపిటి పిందిరీలు సూర్యుడు చంద్రుడు నాగరం బంగారుపు జడ జడగంటలు పరికిణి ముందు ముడితో చిన్న రవిక నాన్నగారికి జుట్టుముడి చెవులకి పోగులు మెళ్ళో పతకంతో ముత్యాలహారం ఇవి ఆనాటి అలంకరణలు హరికథలకి పురాణాలకి వెళ్లడం ఉపవాసాలు పూజలు సముద్ర స్నానాలు గోదావరి స్నానాలు చొల్లంగి తీర్థం కలింగల్లో తీర్థం జాతర్లు ఇవి అప్పటి ముస్లమ్మల కాలక్షేపాలు వీటన్నింటికీ తప్పనిసరిగా నేను వెళ్లేదాన్ని ఆ రోజుల్లోనే కాకినాడకు కొత్తగా ఎలక్ట్రిసిటీ వచ్చింది మా పేటలో రోడ్ల మీద స్తంభాలు పాతి వైర్లు వేస్తున్నప్పుడు అన్నయ్య నేను కూడా వెళ్ళి తూముల మీద కూర్చొని చూసేవాళ్ళం నాన్నగారు మా ఇంటికి ఎలక్ట్రిసిటీ పెట్టించారు అప్పుడు ఒక చిత్రం జరిగింది మా ఇంట్లో ఓ ప్రక్క వంటగది మరో మరోపక్క దేవుడిగది ఉండేది మా ఇంట్లో అదే ఊరగాయలు గది కూడా కుండలకి వాసిని కట్టి అందులో జాడీలలో ఆవకాయ మొదలైనవి నిల మధ్య పొడుగ్గా విశాలమైన ఆలు మా ముసలాళ్ళు ఊరగాయలు బయటకు తీయాలన్నా మడిబట్టలు కట్టుకోవాల్సిందే అప్పుడప్పుడు పాపం బద్దకించో మడిబట్టలు ఆరేసుకోలేకో నగ్నంగానే ఊరగాయలు తీసి దేవుడి గది నుంచి పొడుగాటి హాలు మీదగా వయ్యారంగా నడుచుకుంటూ వంటగది చేరేవారు ఒకసారి ఆ దృశ్యం స్నేహితుల బృందంతో వస్తూ వీధి గుమ్మం ఎక్కుతున్న మా కృష్ణశాస్త్రి మామయ్య కంటపడింది రాధాంతం చేసి నానా చివాట్లు వేస్తే అదేమిట్రా రోడ్డు మీద అంత చీకటిగా ఉంటే మేము ఎవరికి కనబడతాం అన్నారు రోడ్డు మీద చీకటి కాని ఇంట్లో లైట్ల వెలుగులో బ్రహ్మాండంగా కనబడతారనే జ్ఞానం లేదు అమ్మమ్మకి చలేస్తే లైట్ వేయండిరా చలేస్తుంది అనేది తర్వాత తనే లైట్ వేయడం నేర్చుకుని ఆటలాగా నిమిషం నిమిషం వేసేసేది వద్దుంటే వద్దు అంటే కోపం వచ్చేది పైగా నేనెక్కడేశాను వెలుకలు వేసుంటాయి అనేది అంత అమాయకులు అప్పటి వాళ్ళు మరొకసారి పురాణ కథల సినిమా ఏదో వస్తే డజన్ మంది బోడెమ్మలంతా రెండు ఒంటెద్ద కట్టించుకొని భక్తిగా బయలుదేరారు అందరూ ఒకేసారి వెళ్ళకండి ఎబ్బెట్టుగా ఉంటుందన్నాడు మామయ్య సస ఏమిరా వినకుండా అందరూ బయలుదేరారు చిన్నపిల్లలం మాకు బుద్ధి లేదు పాపం వీళ్ళని జుట్టుంటే ప్లస్ విడోస్ అని లేని వారిని మైనస్ విడోస్ అని అనేవాళ్ళం రెండవ వార రకం వారు ఇప్పుడు ఎక్కువ కనబడడం లేదనుకోండి కాకినాడలో థియేటర్లన్నీ పక్కపక్కనే ఉన్నాయి ఎద్దుబళ్ళు జట్కా నడిపే వాళ్ళంతా గుమ్మగూడి చుట్టలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు పన్నెండు మంది బోడెమ్మలు తెల్లటి పంచలతో ముసుగులతో కొంగులు జీరాడుతూ స్వా స్వాన్ డాన్స్లో లాగా వయ్యారంగా వస్తుంటే వీళ్లలో లీడర్ లాగా విక్టోరియా మహారాణిలాగా ముసుగు కొంగు కింద వరకు రోబ్లాగా వేలాడుతూ అమ్మమ్మ టీవిగా ముందు నడుస్తున్న దృశ్యం బళ్ళవాళ్లకి చిత్రంగానూ వినోదంగానూ కనబడింది వాళ్లలో ఒక పోకిరి తాగుబోతూ చట్కున ఎదురెళ్ళి అమ్మమ్మ కాళ్ళ మీద సాష్టాంగపడి కురిడీ సరుకుల మహారాణికి దండాలండి అన్నాడు అమ్మమ్మ కంగారు పడకుండా తడుముకోకుండా దుంపనాశన సిద్ధిరస్తూ మరణప్రాప్తి అని దీవించిందట బండి వాళ్లంతా తాగుబోతుని పట్టుకుని సిగ్గులు ఎదుర ముసలమ్మగారి జోలికి పోయినందుకు బాగా బుద్ధి చెప్పారులే అని చీవాట్లు వేశారట ఇక థియేటర్లో అందరూ సినిమా చూస్తుంటే చీకట్లో చివర్ని కూర్చున్న మీనమామ్మ ఒక్కరి రెండో వైపు తిరిగి కూర్చొని ఫోకస్ చేస్తున్న లైట్ వైపు చూస్తూ సినిమా ఎంతకీ రాదేమిటంటే సరిగ్గా తిప్పి కూర్చోబెట్టారట ఆవిడ కాళ్ళు ముందు బల్ల మీదకు చాచి కూర్చుందట సోడా అమ్మేవాడు సూడాల్ సూడాల్ కాళ్ళెత్తండి అమ్మగారు అంటే దిక్కుమాలిన నీ కళ్ళు పోను ఏం చూడాలరా అని గొడవ పెట్టిందట వాడు సోడా స్టైలిష్గా అనడం వీళ్ళకి తప్పుగా వినబడుతుంది అమ్మమ్మ ఆ తరం మనిషైనా మునిమనవులు పుట్టే వరకు అంటే ఎనభై ఏళ్ళు బతికింది నన్ను బాలింతరాలిగా చూపించలేదని అలిగింది అందుచేత అమ్మ నాకు ఒళ్ళంతా పసుపు రాసి తొమ్మిది గజాల ఉప్పాడ తెల్ల జరీ చుట్టూ చెంగావి చీరతో నడుం బిగించి నన్ను పాపని తీసుకెళ్ళి చూపించి కాళ్లకు మొక్కించింది అమ్మమ్మ దీవిస్తూ ఆనంద బాష్పాలు రాల్చింది అమ్మమ్మ లాంటి వ్యక్తులు అలాంటి వాళ్ళని అరుదుగా చూస్తుంటాం చేదస్తం ఉన్నా మంచితనం పట్టింపులున్నా ఇట్టే సర్దుకు క్షమించే ఉదార స్వభావము ఆవిడ ప్రత్యేకత ఆ రోజుల్లో చాలా వరకు ముమ్మడి కుటుంబాలే ఏ విశేషం వచ్చినా పండుగలకి పబ్బాలకి పురుళ్లకి పూజలకి కూడా అందరూ కలిసేవారు ఆఖరికి చావులు కూడాను మా బంధువుల్లో ఒక ముసలావిడను మెసెంజర్ ఆఫ్ డెత్ అనేవాళ్ళం చావు కబుర్లు చారేసే ప్రతినిధి అన్నమాట తెల్లవారుఝామునే ఆవిడ ప్రత్యక్షమైతే ఎవరి చావు కబురు తెచ్చిందో అని హడలిపోయేవాళ్ళం ఇక రెండవ తరం ప్రతీ తరం యొక్క ప్రభావం కొంత తర్వాత మీద ఉంటూనే వచ్చింది అయితే మా అమ్మ వాళ్ల తరం వచ్చేటప్పటికీ ఆడవాళ్లు కొంత రిలాక్స్ అయ్యి తెరిపిన పడ్డట్టు అనిపిస్తుంది మోడ్రన్ జనరేషన్ ప్రథమావస్థలో ఉండి బాలారిష్టాలు దాటింది ప్రజలు నూతన మార్గాల కోసం అన్వేషించడం మొదలుపెట్టారు కొందరు సరిహద్దులు దాటే ధైర్యం లేక సంఘానికి వెరచి కొన్ని కట్టుబాట్లకు లోనయ్యారు అవతల గట్టున ఏముందో చూడాలనే కుతూహలం చాలామందిలో ఉన్నా గట్టు దాటినవారు బహుతక్కువ నా మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి గాంధీగారికి ముందే హరిజన మూవ్మెంట్ ఆరంభించాడంటారు హరిజనులకు శుభ్రత నేర్పి స్నానాలు చేయించి చదువు నేర్పించి వాళ్లను వెంటవేసుకుని నగర సంకీర్తనలు చేసేవాడు పిఠాపురంలో నా చిన్నప్పుడు జరిగిన సంఘటనొకటి చూచాయేగా జ్ఞాపకం ఉంది మామయ్య ఒక హరిజనున్ని ఇంటికి తీసుకువచ్చి బొట్టుపెట్టి జందం వేసి వంటింట్లో తన పక్కన కూర్చోబెట్టుకుని అమ్మమ్మని భోజనం వడ్డించమన్నాడు అమ్మమ్మ దేవాంతకురాలు ఊరూ ఇంటి పేరు గోత్రం అడిగిందట అన్నింటికీ మామయ్యే జవాబు చెబుతూ వచ్చాడట ఇంకా లక్ష ప్రశ్నలు అడిగిందట పైగా ఇంత నల్లగా పుట్టావంటే మీ తల్లిదండ్రులు నలుపన్నమాట అంది మామయ్య కోపం వచ్చి ఇతను కోనసీమ బ్రాహ్మడు ఇంకా ప్రశ్నలు అడిగి చంపకు కంగారు పడతాడు అన్నట్ట ఈ సంఘటన బయటకు పొక్కి బంధువర్గమంతా కొన్నాళ్ళు మామైన వెలివేశారట ఈ తరంలో అన్ని రంగాల్లోనూ మార్పులొచ్చాయి గాంధీగారి సిద్ధాంతాలు వీరేశలింగం గారి వితంతు వివాహాల ప్రచారణ రాజారాంమోహన్ రాయ్ జాతి ఒక్కటే మానవజాతి దేవుడొక్కడే జగత్పిత అనే బ్రహ్మ సమాజం ప్రబోధాలు గురజాడవారి దేశమును ప్రేమించుమన్నా అన్నతమ్ముల వలెన జాతులు మెలగవలెనోయ్ లాంటి ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలు మనుష్యులలో మార్పును తెచ్చాయి కవిత్వంలో కూడా మార్పులు వచ్చాయి నవ్య సాహిత్యోద్యమం ఈ తరంలోనే ప్రారంభమైంది నవకవులలో కృష్ణశాస్త్రి ఆద్యులలో ఆద్యుడు ఈ తరం ఆడవాళ్లు ఇంగ్లీష్ చదువుకోకపోయినా తెలుగు సంస్కృతం కావ్యాలు చదివారు కవిత్వం వ్రాసేవారు ఉపన్యాసాలు ఇచ్చేవారు స్త్రీల మాసపత్రికలు కూడా నడిపేవారు మా అమ్మ వెంకటరత్నమ్మ ఎనభై ఏళ్ల క్రిందటే అనసూయ అనే స్త్రీల మాసపత్రిక నడిపింది ఆ కాలపు కవయిత్రులు కొటికెలపూడి సీతమ్మగారు ఆమె కుమార్తె చంద్రమతి పొణకా కనకమ్మ గుడిపూడి ఇందుమతీదేవి జూలూరి తులసమ్మ జ్ఞానాంబ పిఠాపురం మహారాణి చిన్నమాంబ మొదలైనవారు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు అంటే గ్రహాలంకరణ సిరోజాలంకరణ వంటలు కుట్టుపనులు సాముద్రికం ముగ్గులు గర్భిణి స్త్రీలకు పిల్లలకు మందులు చిట్కాలు పూజలు పునస్కారాలు రకరకాల అంశాలన్నీ అనసూయ పత్రికలో ఆ రోజుల్లోనే ప్రచురింపబడ్డాయి కృష్ణశాస్త్రి మాటలు మ్యాన్స్క్రిప్ట్గా ఉన్నప్పుడు ఆ పత్రికలోనే ముందు ప్రచురించారు ఆ కాలపు మరొక స్త్రీల మాసపత్రిక బాలాంధ్రపు శేషమ్మ గారి హిందూ సుందరి ఈ తెరంలో అన్ని రంగాలలోనూ గోపగొప గొప్ప వ్యక్తులు వచ్చారు మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ సరోజినీ నాయుడు విజయలక్ష్మి పండిట్ ఇందిరాగాంధీ దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలైన రాజకీయవేత్తలు రవీంద్రనాథ్ ఠాగూర్ రాధాకృష్ణ వంటి విజ్ఞానవేత్తలు రుక్మిణి అరండేల్ ఉదయ్ లాంటి నాట్య కేఎల్ సైగిల్ పృథ్వీరాజ్ కపూర్ శాంతారాం శాంతా ఆప్టే దేవికారాణి వంటి సినీ కళాకారులు బళ్ళారి రాఘవాచారి స్థానం నరసింహారావు వంటి నటులు వైణికులు సంగమేశ్వర శాస్త్రి గారు వాద్యంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు గాయకులు అబ్దుల్ కరీంఖాన్ కాశీబాయి రోషనారా బేగం గంగూబాయి హంగల్ అరియకుడి రామానుజంగారు బిడారం రాచప్ప కిట్టప్పలు జిఎన్ బాలసుబ్రమణ్యం కవులుగా గురజాడ రాయప్రోలు బసవరాజు విశ్వనాథ దేవులపల్లి నండూరి వేదుల మల్లవరపు చెల్లపిళ్ళ కవులు వెంకట పార్వతీశ్వర కవులు అలాగే పింగళి కాటూరి అడవి బాపిరాజు మొదలైన ప్రసిద్ధ వ్యక్తుల తరం ఈ తరానికి మా అమ్మ నాగరకురాలే అనవచ్చు ప్రాచీన సంస్కృతి సభ్యతలు పాటిస్తూ పిల్లల్ని భావి ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి దోహదం కల్పించటంలో లోపం చేయలేది తరం వారు ఇక మూడవ తరం మూడవ తరమైన నా తరం మా అమ్మ తరానికి ముడివేయాలి వాళ్ళంత వాళ్ళ తరం మధ్యలో పుట్టాం కనుక పైతరంలో గొప్ప వ్యక్తులు కొందరిని చూసే అదృష్టం నాకు కలిగింది చిన్నతనంలో అమ్మ నాన్నగారు మేనమామ కృష్ణశాస్త్రుల ప్రభావము నా మీద ఉన్న నెమ్మదిగా నాలో ఉన్న స్వతంత్ర భావాలు పాయికొచ్చాయి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ ఒక్కటి ఆహుతిచ్చాను అని స్త్రీ స్త్రీ అన్నట్టు నేను కూడా ఆ రోజుల్లో కొన్ని సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను పాత క్రత్తల కలయికే నా కల్చర్ నా తల్లిదండ్రులు నాకు ఐదవ ఏటి నుంచి కర్ణాటక సంగీతం సంస్కృతం అందులో శబ్దమంజరి అమర కావ్యాలు నేర్పించారు కొన్నాళ్ళు వీణ హిందీ కూడా నేర్పించారు హార్మోనియం మాత్రం నాకెవరూ నేర్పకుండా వచ్చిన విద్య ఐదవ ఏటు నుంచి వాయించాను ఏడవ ఏటు నుంచి కచేరీలు చేశాను ఎనిమిదవ ఏట మొదటి గ్రామ్ఫోన్ రికార్డు ఇచ్చాను తొమ్మిదవ ఏట సంగీతంలో నూతన పంధాత్రుక్కి మ్యూజిక్ కంపోజర్నయ్యాను దాదాపు నవ్య సాహిత్యంతోటే నా నవ్య సంగీతం కూడా పుట్టింది అదే ఆంధ్రలో భావగీతాల పుట్టుక డెబ్భై ఏళ్ల పూర్వమ్మాట అప్పటి జీవితం వేరు నా చిన్నప్పుడు కాకినాడు నుంచి పిఠాపురం రెండేళ్ల బండిలో వెళ్లేవాళ్ళం బస్సులూ రైళ్లూ లేనప్పుడు త్రోవలో పొలాల్లోని కోతలపాటలూ కుప్పనూర్పుల పాటలు యాతంతోడుతూ పాడే పాటలు వింటూ కొండమల్లెపూల గుబాళింపు త్రోవపడవునా అనుభవిస్తూ పండూరు చెరువు దగ్గర వేపపుల్లలో గానుగు పుల్లలతోనూ పళ్లు తోముకొని కానీకి కట్ట తామరపూలు కొనుక్కొని రైతు ఇంటి అరుగు మీద కూర్చొని ఎదురుకొట్టులో నేతి పెసరట్లు వేయించుకు తిని పిఠాపురం చేరేవాళ్ళం ఇంటికి చేరాక త్రోవలో విన్న జానపదాలను అనుకరించి పాడేదాన్ని అదే నా జానపద సంగీతానికి బాట నా చిన్నప్పుడు వేడుకలు వినోదాలు రకరకాలుగా ఉండేవి ఇప్పుడవి కరువయ్యాయనుకోండి విప్ర వినోదలు పగటి వేషగాళ్ళు కూచిపూడి భాగవతులు ఇంటింటికి వచ్చి వారి కళను ప్రదర్శించి డబ్బు తీసుకుని వెళ్ళేవారు వీరే కాక జంగమదేవర్లు బుడబొక్కల వారు కాశీపట్నం సోదే మల్లెలమ్మేవారు డప్పులు గరగలు పెద్దపులి ఆటలు మంచి కాలక్షేపంగా ఉండేవి ఆ రోజుల్లో కాకినాడ నాడాల సాయిబు బండి పెద్దపులి ఆట చాలా ప్రసిద్ధి జాతర్లలో వేడుకలు వేరే వేరేగా ఉండేవి కత్తి సాములు కోలాటాలు చెక్క భజనలు బుట్టబొమ్మలు భోగం మేళాలు ముఖ్యంగా ఉండేవి పెళ్లిళ్ళు ఐదు రోజులు చేసేవారు మొదటి రోజు ఎదురు సన్నాహం రెండో రోజు స్నాతకం మూడో రోజు సదస్యం నాలుగో రోజు నాగవల్లి ఐదో రోజు అప్పగింతలు దండాడింపు ఈ తంతులన్నింటికి రకరకాల పెళ్లిపాటలు ముత్తైదువులు పాడుతూనే ఉండేవారు నాకు నేర్పి నాచేత పాడించేవారు అప్పగింతల పాటలు పాడాక ఏడుస్తూ కూర్చునేదాన్ని దండాడింపు చిత్రంగా ఉండేది పూర్వపు రోజుల్లో అన్ని బాల్య వివాహాలే కనుక దండాడింపులో పెళ్లికొడుకునొకరు పెళ్లి మరొకరు ఎత్తుకుని డోలు సన్నాయి వాద్యాలకి అనుగుణంగా ఎగురుతుంటే పెళ్లికూతురు పెళ్లికొడుకు ఒకరి మీద ఒకరు ే బగ్గుండా చల్లుకునేవారు పసుపులో ముంచిన తెల్ల బట్టలు కట్టి ముత్యాల పల్లకిలో ఊరేగించేవారు రాత్రి ఊరేగింపులకి గ్యాస్ లైట్లు బాణసంచ భోగంమేళాలు ఉండేవి ఇతర ఉత్సవాలలో బుర్రకథలు హరికథలు తోలుబొమ్మలాటలు వీధి నాటకాలు కూచుపూడి కలాపాలు అదే భామకలాపం గొల్లా కళాపం ఇలాంటివి ఉండేవి పిఠాపురం పెండ్యాల సత్యభామ కలాపాలకి పెట్టింది పేరు ఆ రోజుల్లో నాటకాలు చాలా పాపులర్గా ఉండేవి మా నాన్నగారు వింజమూరి నరసింహారావు గారు నాటకాలు వ్రాసేవారు వేసేవారు కూడా కాకినాడకి అప్పుడప్పుడు పార్సీ నాటకాలు మరాఠీ నాటకాలు కూడా వచ్చేవి ఎందుకో భాష తెలియకపోయినా ప్రజలు అవి చూసేవారు తెలుగు నాటకాలు సరే సరే అన్ని నాటకాలకి నాన్నగారితో నేను వెళ్లేదాన్ని ఆ పాటల్ని నా హార్మోనియం మీద వాయించి పాడేదాన్ని ఏక సంతగ్రాహివి అనేవారందరూ నన్ను బయట ఊళ్ళ నుంచి నాటకాలు వేసే ఏ పెద్ద ఆర్టిస్టులొచ్చినా మా ఇంట్లోనే బస్సు చేసేవారు వారిలో పేరెక్కిన ముఖ్యులు ఎడవల్లి సూర్యనారాయణ అద్దంకి శ్రీరామ్మూర్తి బళ్ళారి రాఘవాచారి స్థానం నరసింహారావు మాధవపెత్తి వెంకట్రామయ్య డివి సుబ్బారావు బందా కనకలింగేశ్వరరావు మొదలైనవారుండేవారు నా తొమ్మిదవ ఏటవసారి స్థానం వారి కృష్ణ తులాబారం నాటకంలోని మీరజాలగలడా సత్యావతి అనే పాటను కొత్త సంగతులు వేసి స్థానం మామయ్య గారికి వినిపించి పైగా మీరిలాగా పాడితే బాగుంటుంది అన్నాను అయినా అనుకరించడమే కాకుండా నన్ను సత్యావతి అని పిలిచేవారు ఒకసారి నాన్నగారు వ్రాసిన అనార్కలి నాటకం పెద్దాపురంలో వేయించారు పంతొమ్మిది లేదా ముప్పై రెండులో అనుకుంటాను నాన్నగారు అక్బరు మంగిపూడి రామలింగశాస్త్రి సలీము బివి నరసింహారావు అనార్కలి వేశారు హార్మోనిస్టు దగా చేయడం వల్ల రాత్రి తొమ్మిదిన్నరకి మొదలు పెట్టవలసిన నాటకం పదకుండైనా ఆరంభించలేదు తెరమీద రాళ్ళూ చెప్పులు రూగుతున్నారు నాన్నగారే ఈ నాటకం ఆర్గనైజర్ అవడం వల్ల కంగారుతో గుండెదడ వచ్చి స్టేజ్లో పడకుర్చీలో పడుకున్నారు అక్బర్ డ్రామాలకు వాయించే లెగ్ హార్మోనియం వాయించాలన్న సరదా ఉన్న నేను హార్మోనిస్టు వచ్చేవరకు నేను వాయిస్తానని పట్టుపట్టాను నాన్నగారికి నేను గారాల పట్టిని నా మాటకు అడ్డులేదు నా సమర్థత తెలుసుకున్న యాక్టర్లందరూ నా వైపే మాట్లాడారు నా కోరిక తీరింది అయితే హార్మోనియం ఎత్తై నాకు అందకపోవటం వల్ల పక్కవీధిలో ఉన్న స్నేహితులు చావలివారింట్లో నుంచి మూడు తలగడలు తెప్పించి కుర్చీలో వేశారు డ్రాం నేనే వాయించాను తెల్లవారుఝాం మూడయింది హార్మోనిష్ రాలేదు నా వయసు అప్పుడెంతో తెలుసా ఎవరైనా నమ్ముతారా పదకొండేళ్లు నాకు మావయ్య కృష్ణశాస్త్రి ప్రభావం నామీద చాలా ఉంది పోలిక్ కూడా ఉందంటారు మావయ్య రచనలు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నాయిచ్చయేగాక నాకేటి వెరపు నిలిచి పోరును సత్యముకటే గెలిచి తీరును ప్రేమ భయము భయముకన్నా వేరు బానిసత్వము లేదు భరతజాతికి ధర్మబలమిదే మొదలైన పాటలు చిన్నతనం నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులకి దారితీశాయి నేను పెద్ద మనిషినైన రోజూ ఇంట్లో ఆడవాళ్లందరూ నేను చనిపోయినట్టు నామీద పడియేడ్చారు పెళ్లవకుండానే పెద్దపిల్లనయ్యానని మూడు రోజులు ఇంట్లో దాచేశారు అర్జెంటుగా పరికిణి మీద కండువాయించారు ప్రతినెలా ఇలాగే కూర్చోవాలన్నారు అలా కూర్చుంటే ఆ రోజుల్లో కచేరీ కచేరీకి వస్తే వచ్చే డబ్బు వెయ్యి పోతాయి కదా కూర్చునన్నాను ఆర్థికంగా కొంతవరకు నా మీద ఆధారపడి ఉన్న మావాళ్లు ఏమీ అనలేకపోయారు వంటింట్లోకి దేవుడి గదిలోకి రావద్దన్నారు ముచ్చటగా ముట్టును రద్దు చేసిన ప్రథమ ఆంధ్ర వనితను నేనే ఆ రోజుల్లో ఇదొక పెద్ద మార్పు నా చిన్నతనంలో పాట కచేరీలు చేయడం కూడా బంధువులు ఆక్షేపించేవారు పైగా డబ్బు కోసం తండ్రి డబ్బు కోసం తండ్రి తన పాటల ప్రచారం కోసం మేనమామా నాకు పెళ్లి చేయడం లేదని ఇప్పుకార్లు కూడా పుట్టించారు ఆంధ్రాలో అర్ధ నన్ను పెళ్లాడారని వచ్చారు నాకే ఎవరూ నచ్చక ఆ రోజుల్లో పెళ్లాడలేదు నన్ను పెళ్లాడగలిగిన గిరిగారు కూడా పదేళ్ళు నా చుట్టు తిరిగి బలవంతా నా పెళ్లి చేసుకున్నారని చెప్పొచ్చు నా తల్లిదండ్రులే చేసినా వాళ్ళకిష్టం లేకుండా నా పెళ్లి జరిగింది పెద్దవాళ్లకిష్టం లేకపోయినా కొన్ని పెళ్లిళ్ళు ఇలా జరుగుతూ వచ్చాయి నా రోజుల్లో ఇదొక పెద్ద మార్పు శాఖాంతర వివాహాలు వర్ణాంతర వివాహాలు కూడా ఎక్కువయ్యాయి బాల్య వివాహాలు తగ్గాయిలండి చదువులు పెరిగాయి కాలేజీలు పెరిగాయి కో ఎడ్యుకేషన్ వచ్చింది ఆడవాళ్ళు అన్ని రంగాలలోనూ ఉద్యోగాలు చేయడం మొదలైంది ఈ తరం వారు ముందు తరాల వారికంటే స్వేచ్ఛను అనుభవించారు అనక తప్పదు నా తరం వారి ఆడవారి అలంకరణ తగుపాళ్లలో ఉండేవి అమ్మమ్మల నాటి కొప్పులు మధ్యల పడుగు సిగలువు పోయాయి ఈ కాలపు పెద్దవాళ్ళు ముచ్చటిముళ్ళు బర్మముళ్ళు జారుముడులు వేరుముడులు ముడులు సిగలు వేసుకుంటే ఆడపిల్లలు వాలు జడలు సంచి జడలు ఈత జడలు నాలుగుపాయల జడలు వేసుకునేవారు అమ్మ నాకు సంచీ జడ వేసి దానిలో మల్లె పువ్వులు వినిపేది జడ అమెరికాలో నల్లవాళ్ల సిరోజాలంకరణలాగా ఉండేది ఆనాటి అలంకరణలో నేను ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చాను ఆంధ్రాలో కోళ్లకు రంగు ఇంకా బాగా అమల్లోకి రాక పూర్వమే నేను రంగు రంగుల నెయిల్ పాలిష్ ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెప్పించి వేసుకునేదాన్ని పాట కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ నీలం ఆకుపచ్చ వెండి బంగారు రంగుల్లో క్యూటెక్స్ దొరికింది అప్పుడవి చాలా అరుదైన రంగులు ఇప్పుడు ఇవి మళ్ళీ అమల్లోకి వచ్చాయి ఇవే కాక కాళ్లకు పారాణి లాంటిది అల్తా అంటారు బెంగాళీ వాళ్లు మాత్రమే ఉపయోగించేవారు అది కూడా దాన్ని ఇప్పుడు డాన్స్ చేసేవాళ్లు ఉపయోగిస్తున్నారు ముప్పై ఐదు రంగుల కుంకుమ ఉండేది నా వద్ద నా చీర్లకు మ్యాచ్ అవడానికి ఒక్కొక్కప్పుడు కొన్ని రంగులు కలిపేదాన్ని ఆ కుంకుమలో నీళ్లు కలిపి నొసట కలువ పువ్వు స్వస్తిక్ ముగ్గుల్లాగా ఆఖరికి కళ్యాణం బొట్టులాగా కూడా పెట్టుకునేదాన్ని రంగురంగుల లెదర్ దొరికేది దానితో నేనే డిజైన్స్ వేసి కాకినాడ దయాల్ బ్యాగ్ స్టోర్స్లో జోళ్లు కుట్టించుకునేదాన్ని బెంగళూరు నుంచి స్పెషల్ స్టోన్స్ తెప్పించి నా జోళ్లపైన కుట్టించేదాన్ని మధ్య ఏ వేయించేదాన్ని నే కట్టే చీరలు కూడా ఇలాగే కాకినాడ మసీదు దగ్గరున్న బొంబాయి స్టోర్స్లో ఆరు రంగుల వాయిల్ చీర రంగుకొక గజం చొప్పున ఆరు గజాల మొక్కలు కొని వాటిని ఒక్కొక్కదాన్ని సగం మొక్కలు చింపి ఒక్కొక్క రంగుకు మరో రంగు అతికితే ఇట్లా రంగురంగుల చీర వస్తుంది ఇంకొక రకం ఒక గజాన్ని చింపి ఒక రంగు మొక్కకు మరొక రంగు ముక్క అతికితే ఇన్ రంగురంగుల చీరలు ఇంద్రధనస్సు చీరలు ఇలా రకరకాలుగా వచ్చేవి వైట్ షిపాను శారీకి బ్లాక్ ఫ్రిల్స్తో చీర లాంగ్ లీవ్స్తో బ్లౌజు వేసేదాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజు వైట్ శారీ మధ్య తో మూడు రంగుల ఫ్లాగ్ వేయించాను జగన్నాథపురంలో ఉన్న నా టేలర్ దగ్గరకు వెళ్ళడానికి జట్కాబళ్ళు ఒంటెద్దు బళ్ళు వాళ్ళు మేం రాంబాబోయ్ మీరు గంటల గంటలు చేస్తారు మా బేరాలు పోతాయి అనేవారు ఆ రోజుల్లో నన్ను నా అలంకరణని నోరెక్కుబట్టి చూసేవారు పడే ఆశ్చర్యపడేవారేమో కానీ ఆక్షేపించేవారు కాదు నా దగ్గర పెద్ద గాజుల మలారం ఉండేది ఐ వాజ్ ది హార్ బిగ్నర్ ఆఫ్ మోడర్న్ ఫ్యాషన్స్ నే కట్టిన చీర రంగుకు మ్యాచ్ అయ్యే గాజులు జోళ్లు వేసేదాన్ని రంగురంగుల కుంకంతో రకరకాల డిజైన్లు బొట్లు కూడా పెట్టుకునేదాన్ని వీలైనంత వరకు పువ్వులు కూడా అలాగే పెట్టుకునేదాన్ని ఆకుపచ్చ రంగు చీర కట్టినప్పుడు ఆ రంగు పూలు సాధారణంగా దొరకవు కదా అందుకోసమని ఇన్ని అందమైన ఆకుల్ని గుత్తి కట్టి తల్లో పెట్టుకునేదాన్ని నాకు చాలా పొడవైన ఒత్తు జుట్టుండేది అప్పుడప్పుడు అజంతా శిరోజాలంకరణలు చేసుకునేదాన్ని ఇవి నా రోజుల్లో ఉన్న ఫ్యాషన్స్ నా క్రియేషన్స్ హిస్టరీ రిపీట్స్ నాలాగా కుంకుంతో రకరకాల డిజైన్స్ వేయక్కర్లేకుండా రంగురంగుల డిఫరెంట్ లో స్టిక్కర్సు బొట్లు మల్టీ కలర్ ప్రింటెడ్ శారీసు అజంతా స్టైల్ విగ్స్ కూడా ఇప్పుడు రోజుల్లో వచ్చేశాయి నా రోజుల్లో బ్రతుకులో భావాల్లో సంగీతంలో కూడా ఏదో నూతనత్వం తీసుకురావాలని క్రొత్తధనం కనపరచాలని తాపత్రయపడ్డాను ఇప్పుడు వంటల్లో అలాంటి ప్రయత్నం చేస్తున్నాను నాకిప్పుడు ఎనభై ఏళ్ళు ముందు రెండు తరాలు తర్వాత రెండు తరాలు చూసిన మధ్యతరం దాన్ని నా తరం చాలా గొప్పది మాది గోల్డెనేజ్ అనొచ్చు ఎన్నెన్ని గొప్ప సంఘటనలు ఎన్ని మార్పులు వింతలు విడ్డూరాలు అమ్మూ కోకొల్లలు చరిత్రలో ప్రసిద్ధికెక్కిన రాజకీయవేత్తలు విజ్ఞానవేత్తలు కళాకారులు నటులు కవులు గాయకులు వైణికులు ఇతర వాద్యకారులు చాలామంది ఈ తరంవారే గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ వీరేశలింగం గారి వితంతు వివాహోద్యమం నవ్య సాహిత్యోద్యమం నవ్య సంగీతోద్యమం లలిత జానపద గేయాలకు సవార్హత ఉమెన్స్ లిబరేషన్ మూమెంట్ సెకండ్ వరల్డ్ వార్ కూచిపూడి నృత్యం ఆడవారు నేర్చుకు చేయడం తిరుపతి కొండకు బస్సులు కార్లు వెళ్లే బాట రావడం మూన్ ల్యాండ్ని బ్లాక్ అండ్ వైట్ పోయి కలర్డ్ ఫిల్మ్స్ రాక రేడియో టీవీ ట్రాన్సిస్టరు మైక్స్ ప్రవేశం నా చిన్నప్పుడు పాట కచేరీలకి మైక్స్ లేవు నేను బాగా పాడే రోజుల్లో క్యాసెట్స్ చేసుకుని ప్రిజర్వ్ చేసుకునే అదృష్టము లేకపోయింది తర్వాత ఎప్పుడో వచ్చిందిలే సత్యసాయిబాబా గారి సద్బోధలు అన్నిటినీ మించి యాటమిక్ ఏజ్ అండ్ కంప్యూటర్ ఏజ్ ఇవన్నీ నా తరంలోని ఘనతలు గొప్ప విషయాలు నా తరంలో నా ముందు తరాల వారి చాదస్తపు ఆచారాలు లేవు తర్వాత తరాల వారిలాగా మరీ గాను లేరు అన్ని తగు పాళ్లలో ఉన్నాయని నా అభిప్రాయం కళ్ళప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనల్లో మొదటి చాప్టరు ఐదు తరాల్లో రెండో భాగం నాలుగో తరం నాలుగో తరం అయిన నా పిల్లల తరం వచ్చేటప్పటికీ భళ్ళున తెల్లారినట్టయింది అంటే వాళ్ళు ఇంకా వెలుతుల్లోకి వెళ్ళారు నా రోజుల్లో ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ సూక్ష్మబుద్ధి స్వతంత్ర కూడా ఎక్కువే మా రోజుల్లో బుక్ నాలెడ్జ్ ఎక్కువ వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ చదువులు డిగ్రీలు ఉద్యోగాలు కూడా ఎక్కువే నా రోజుల్లో బిఏ డిగ్రీయే గొప్ప ఇప్పుడు అది సరిపోదు ఈతరం పిల్లలు తీరేవేరు వీరికి ఆంబిషన్స్ ఎక్కువ సాంప్రదాయాల పట్టింపులు అంతగా లేవేమో అనిపిస్తుంది వీరికి మీమాంసలు తక్కువ ఇట్టే డెసిషన్ తీసుకోగలరు ఈ తొందరపాటు కొన్ని విషయాల్లో మంచిదైనా కొన్ని దిద్దుకోలేని పొరపాట్లను కూడా పొరపాట్లకు కూడా కారణమవుతుంది తొందరపాటు ఒక్కొక్కప్పుడు జీవితాన్నే మార్చేసి వక్ర మార్గంలో నడుపుతుంది లవ్ మ్యారేజ్లు వర్ణాంతర వివాహాలు విడాకులు కూడా ఎక్కువయ్యాయి భర్తల వల్ల బాధితులైన వారు నా రోజుల్లో లాగా నోరు మూసుకొని పడుండడం లేదు గత మూడు తరాల్లో భర్తలు నానాహింసలు పెడుతుంటే చచ్చినట్టు పడుండి కాపురం చేసే స్త్రీకి పతివ్రత టైటిల్ ఇట్టేయే ఇచ్చేసేవారు ఈ తరం వారికి టైటిల్స్ అవసరం లేదు న్యాయం కావాలి సమానత్వం గౌరవం కూడా కావాలి సమాజంలో జరుగుతున్న దురాచారాలను సహించలేకే విడాకులు ఎక్కువయ్యాయి వరకట్నాలు ఇంకా ఈ తరంలో కూడా చలామణి అవుతున్నాయంటే ఆశ్చర్యమే పర్సంటేజ్ తగ్గినా ఇంకా అక్కడక్కడా మహిళలు బలవుతూనే ఉన్నారు ఈ తరం మనుష్యులు రోజు మారుతున్నారు వయష భాషల్లో ఆధునిక పద్ధతులు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది యువతరం వారు త్రాగుడు డ్రగ్స్ మొదలైన వాటికి అలవాటు నెమ్మదిగా స్త్రీలు తమను తాము కాపాడుకునే శక్తిని కూడా సంపాదించారు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడిగలిగే శక్తిని పెంపొందించుకున్నారు ఇది కంప్యూటర్ యుగం మధ్యతరగతి వారి స్థోమత ఆర్థికంగా పెరగడం వల్ల జీవితాల్లో ఇంకా మార్పులు వచ్చాయి రాను రాను బిజీ జీవితాలైపోయాయి ఏ ఒక్కరూ తీరుబడిగా ఉన్నట్టు కనపడరు నా పిల్లలు అంతే వీళ్ళిళ్ళకి వెళ్లినప్పుడు తల్లినని మరిచిపోయి అతిథిగానూ స్నేహితురాలుగానో ఉంటాను అలా ఉంటే తంటలేదు అలాగే ఉండవలసిన ఆవశ్యకత కూడా వచ్చింది అయితే క్రమేణా వీళ్ల తరంలో కూడా మార్పు వచ్చింది చాలామంది మళ్లీ పూర్వపు సాంప్రదాయాల వైపు మళ్ళుతున్నారు వాటిని నిలబెట్టాలనే ఆసక్తి ప్రజల్లో ఎక్కువైపోయింది కోవెళ్లకు వెళ్ళడం పూజలు భక్తి కూడా ఎక్కువయ్యాయి కళలలో కూడా అభిలాష పెరిగింది యేష భాషల్లో ఎంత ఆధునిక ఉన్నా తమ పిల్లలపై సాంప్రదాయాలన్నింటితో పెంచాలని తాపత్రయపడుతూ ఉన్నారు వేశ భాషల్లో ఆధునికంగా ఉన్న తమ పిల్లల్ని పై సాంప్రదాయాలన్నింటితో పెంచాలని తాపత్రయపడుతున్నారు తమ తల్లులు కూడా ఇలాగే కష్టపడి ఉంటారని తెలుసుకున్నారు నా కూతురు రత్నపాపని నృత్యకారిణిగా పైకి తీసుకురావడానికి నేనెంత శ్రమ పడ్డానో ఎవరికి తెలుసు నా కళా జీవితంలో పదేళ్లు త్యాగం చేయవలసి వచ్చింది అయితే ఓ కళాకారిణి తయారు చేశాననే తృప్తి మాత్రం ఉంది ఈ తరాన్ని గురించి ఇంతకంటే వ్రాయను ఇక ఐదవ తరం ఐదవ తరమైన నా మనవల తరంలోకి వచ్చేసరికి నేను ఒక కొత్త ప్లానెట్లోకి వచ్చినట్టుంటుంది నేను ఆనాటి అనసూయనైనా అనిపిస్తుంది ప్రతీ తరంలోనూ నేను రియాక్ట్ అవుతూనే వచ్చాను అయినా సర్దుకుంటూనే వచ్చాను నిజానికి ఈ తరం కూడా పై తరం కంటిన్యూషనే విపరీతమైన మార్పులతో ఈ తరం వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టనిపిస్తుంది నాకు వీళ్లను చూసి జాలిపడాలి తల్లిదండ్రుల కల్చర్ కాదు వీరిది వీరిదొక నూతన యుగం పాత పద్ధతులను పట్టుకుని వేళ్లాడరు ఇష్టమున్నా లేకపోయినా తల్లిదండ్రులు చూపించే మార్గంలో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు కొంతవరకు అది సంతోషం ఏ బాటలో వెళ్లాలో వారికే తెలియని తరం వీరికి స్వాతంత్ర్యం ఎక్కువ ధైర్యం ఎక్కువ ఆలోచనలు నిక్కచ్చిగా ఉంటాయి మాతరం తరం వాళ్లలాగా టు బీ ఆర్ నాట్ టు బీ అనే మీమాంసులు లేవు దేశకాల పరిస్థితులను బట్టి వేషభాషలు మారడం సహజమే ఏటికాయడు వీళ్ళూ మారుతున్నారనిపిస్తుంది ఇరవై రెండు సంవత్సరాల్లో ఎంత మార్పొచ్చిందో మనవలతో నా అనుభవాలు చెప్తున్నాయి నా మనవలతో ముచ్చట్లలో జీవితం నాకు ఒక పాఠం నేర్పింది ఎలాగంటే నాకు ఆరుగురు మనవలు ఇద్దరు మనవరాళ్ళు నా పెద్ద మనవుడికి ఇరవై రెండేళ్ళు ఇప్పుడు వాడికి ఐదో ఏడు వచ్చేసరికి నా వచ్చే వరకు నా దగ్గరే పెరిగాడు వాడికి రెండు మూడేళ్ల వయసులో నాతో ఆడుకుంటూ నా ముక్కుమీద పుట్టుమచ్చతో కూడుకున్న చిన్న కాయని అస్తమానం గిల్లుతూ దీన్ని తీసేయమనేవాడు వాడి బాధ భరించలేక ముట్టుకోకు లోపల వజ్రాలున్నాయి అన్నాను వాడు అమాయకంగా నమ్మి మళ్లీ ముట్టుకోలేదు నా రెండో మనవుడు చేతన్కీ అదే వయసు ఇలాగే చెప్పాను హహహ అని వెటకారంగా నవ్వి వెళ్ళిపోయాడు గడుసువాడు నా మూడు కూతురు ఆశ్రయిని మూడేళ్ల వరకు నేనే పెంచాను వాడికి నా పుట్టుమచ్చ చూపించి లోపల వజ్రాలున్నాయి అన్నాను లోపలికి వజ్రాలు ఎలా వెళ్ళాయి అన్నాడు పుట్టుకతోనే లోపల వజ్రాలతో పుట్టానని డాక్టర్లు చెప్పారు అన్నాను ఆ రోజంతా నా కొంగు పట్టుకుని తిరిగాడు రాత్రి నా దగ్గర పడుకొని అమ్మమ్మ నేనొక మాట అడగనా అన్నాడు చెప్పమన్నాను ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి ఇప్పుడప్పుడే కాదమ్మమ్మా చాలా చాలా ఏళ్ల తర్వాత నువ్వు చచ్చిపోతావు కదా అప్పుడు వజ్రాలు నేను తీసుకోవచ్చా అన్నాడు నా చిన్న కొడుకు నీహార్ కుమారుడు అవనీష్తో కూడా అందరిలాగే పుట్టుమచ్చకాయలు వజ్రాలున్నాయి తెలుసా అన్నాను మాట పూర్తి అవడం ఏమిటి వెయి డాడీ డాడీమా అని పరిగెత్తుకు వెళ్ళి కిచెన్లోంచి ఒక కత్తి తెచ్చి కట్ అండ్ టేక్ ది డైమండ్స్ అవుట్ అన్నాడు ఇంకా ఈ జోకు నా పెద్ద కొడుకు కృష్ణగిరి కూతురు అనుష్క వాళ్ళకి ఎందుకంటే వాళ్ళందరికన్నా చిన్నవాళ్ళు వాళ్ళకెప్పుడు చెప్పలేదు దీనికి అదే అనుష్కకి అదే మూడేళ్ల వయసు ఇది అందరికంటే చురుకైంది నేను నిద్రపోతున్నప్పుడు కత్తితో కట్ చేసి వజ్రాలు బయటకు తీయడానికి ప్రయత్నిస్తుందేమో అని భయపడ్డాను ఇరవై రెండు సంవత్సరాలలో నా మనవల్లో కడపడిన మార్పే స్పీడే ఈ తరం యొక్క తాత్పర్యం ఈ గురించి రాయడం కష్టం వీరి బావి ఎలా ఉంటుందో కూడా ఊహించలేకుండా ఉన్నాను ఆర్థికంగా బాగుంటారు ఆప్యాయతలు సహజంగా చూపించగలుగుతున్నారో లేదో తెలియదు నేను వ్రాస్తున్నది ఏ ఒక్కరిని గురించి కాదు ఇన్ జనరల్ నా అనుభవంలో నా మనవలు మనవరాళ్ళు నువ్వంటే మాకిష్టం కాని చూపించడానికి టైం లేదంటారు అదీ నిజమే చదువులు స్ట్రెస్సు ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీసు మల్టీఫేరియస్ యాక్టివిటీస్తో స్ట్రెస్సు ఓవర్ అంబిషన్తో తల్లిదండ్రులు ఊదరగొడుతున్నారేమో అనిపిస్తుంది నువ్వు తప్పు కూడా అయ్యుండొచ్చు వీటన్నిటితోనే సతమతమవుతున్నారు ఈ పిల్లలు పూర్వం వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తే ఇప్పుడు ఏకత్వంలో భిన్నత్వం చూస్తున్నాం ఈ తరం ఆడపిల్లలకి ఆడతనం లోపించిందనుకోవడం న్యాయం కాదు కొంచెం వేరు విధంగా ఉంది అంతే వీళ్ళు సూపర్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ యుగం చిన్నపిల్లలకు కూడా కంప్యూటర్ వాడడం తెలుసు వీళ్ల తెలివితేటలను సక్రమంగా ఉపయోగించేలాగా చేయాలంటే వీళ్లతో మంచిగా నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పాలి కానీ గట్టిగా విని తీరాలని చెప్పకూడదు ఈ పిల్లలు చాలా మంచివారు మనం వారి చిన్నతనం నుంచి తీర్చిదిద్దాలి ఈ తరాన్ని గురించి ఇంతకంటే వ్రాయడం కష్టం నాకింకా పూర్తిగా తెలియదు కనుక నాకు తెలుసున్న విషయాలు మాత్రమే రాశాను నేను చూసినటువంటి ఐదు తరాల్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే ఇంత స్వతంత్రురాలిన నేను ఎప్పుడూ ఈ ఐదు తరాళ్ల వాళ్ల మాటే వినవలసి వచ్చింది తప్ప నాకు ఇష్టం వచ్చినట్టు కాదు అమ్మమ్మలు ఈది ముట్టుకోకు మడి ఊరగాయల గదిలోకి రాకు స్కూలు బట్టలతో భోజనం చేయకు అంటే చచ్చినట్టు విన్నాను అమ్మ వాళ్ళు కొన్ని కట్టుబాట్లు చేస్తే అవి విన్నాను ఇంకా నా రోజుల్లో బాధ్యతలు నేనే చేపట్టడం వల్ల పిల్లల కోసం నా కోరికల్ని త్యాగం చేసి వాళ్ళకి ఇష్టమైనట్టు ఆచరించాను నా పిల్లల రోజుల్లో వాళ్ళు చెప్పిందే నేను విన్నాను నేను చెప్పినవి వాళ్ళు వినలేదు ఇక మనవలా మాట వినడం మాట అటుంచండి వీళ్లు డిక్టేట్ చేస్తున్నారు ఐదు తరాలు ఇలాగా కడిచాయి ఆరో తరం చూడననుకుంటాను చూసినా ముందు ముందు వారెలాగుంటారో ఊహాతీతం